సర్వేశ్వరుడు ఒకటే వాడు ధరించే యొక్క పాంచజన్యము ఉన్నది శంఖము ఒకటి ఇంకొకటా ఉంటుంది ఇంకొక సర్వేశ్వరుడు ఉంటే కదా ఒకటే ఆ శంఖమున్నది సర్వేశ్వరుణ్ణి వీడి ఇంకొకరి చేతిలోకి వస్తారా రావటానికి వీళ్ళేదు ఆ వచ్చేది కాదు అనే అనే ఉద్దేశముతో కోరుతూ ఉన్నారట ఆ అట్టు సర్వేశ్వరుడే సాక్షాత్ జగత్కర్తయ సర్వేశ్వరుడున్నాడే నారాయణుడే ఆ మధురా నగరానికి ఆ ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవనికేతన నాగపర్యంకముత్సృ ఆగతా మధురాంపురీ అంటూ ఉన్న శాత్రములు ఆ యొక్క సర్వేశ్వరుడున్నాడేష నారాయణ శ్రీమాన్ లక్ష్మీ సహితుడైనటువంటి యొక్క సర్వేశ్వరుడు ఆ ఛేద సముద్రములో ఉన్నటువంటి ఆది శేషుని యొక్క పాను పై లేచి యకాని ఆ మధురానగ్రహానికి వచ్చారట ఎట్లా దేవగీ దేవి యొక్క గర్భము నుండి బయటకు వచ్చి ఆ మధురానగ్రహానికి వచ్చారట అట్లాంటి సర్వేశ్వరుడు శ్రీకృష్ణ స్వామి వాడే సర్వేశ్వరుడు వాడు ధరించే యొక్క శంఖము ఒకటే గాని అనేక ఉంటాయా మరి అమ్మవారులు ఈ గోపిక అమ్మవారులు బహువచన ప్రయోగం చేశారట ఆ అట్లాంటి యొక్క శంఖములు ఇవ్వమంటూ ఉన్నారట అంటే అత్యారూపమున ఆరాధింపబడుతును శంఖములు అని బహువచనం చేసినారు కనుక పాండజన్యు ఒకటి సగేశ్వరుడు పూజ యొక్క ధ్వని చేసే యొక్క పాంచజన్యం ఒకటి ఆ ఆవులను తోలు వెళుతూ ఉన్నాడు సర్వేశ్వరుడు ఆ స్వామి శ్రీకృష్ణ స్వామి ఆవులను తోలికి వెళుతూ దూరము కాబోయినటువంటి ఆవులను కేక అంటే శంఖాన్ని ఊపుతూ ఉంటారట ఆ ధ్వని విని ఆవులేవుతూ మళ్ళీ వస్తూ ఉంటాయి అది ఒక శంఖమట ఆలయముల్లో కూడా అచ్చామూర్తి ఆరాధన సమయం నందు ఆహ్వానించే యొక్క శంఖము ఒకట కనుక ఆ మూడు శంఖములట ఆ మూటిని మాకు ఇవ్వవలసింది అని అడుక్కు ఉన్నారు గోపిక అమ్మవార్లు ముందునని ఎదింగి మూడు విధములుగా శంఖములు ఎత్తుటచ్చే సూచింపబడినది మూడు విధములైన శంఖములని అంటూ ఉన్నారట బహోచనం మీద చాలా పెద్దదైనటువంటి యొక్క పర అనేక వాద్యము కావాలని అంటూ ఉన్నారట ఏమిటి ఆ వాద్యములు త్రివిక్రమావతారమున వ్యామ్మవంతుడు విజయమును చాటించినటువంటిది ఒకటే మూడు లోకములు కూడా కొలచుటకై త్రివిక్రమావతారాన్ని ఆ జగత్తు యావత్తూ కూడా ఆక్రమించేశాడు ఆ బలి చక్రవర్తిని యాకే సమయమునందు ఆ బ్రహ్మాన్నం యావత్తూ కూడా అట్టి సమయమునందు ఇరువది యొక్క మారులు స్వామివారికి ప్రదక్షిణ చేశాడు జాంబవంతుడు ఇరువది యొక్క చేసి స్వామి యొక్క గొప్పతనాన్ని అట్టి సమయమునందు వాయించినటువంటి యొక్క వాద్యం అన్నది అది ఒకట తరువాత రామావతారమున రావణవధానంతరము శ్రీరామ విజయ వృత్తానుతము చాటిన అంతకంటే పెద్దది శ్రీరామచంద్రస్వామి వారు ఆ రావణవధ అయిన తరువాత కదా అయోధ్యకి సీతా సహితులై సీతాలక్ష్మణ సహితులై వెళ్ళి ఆ రాజ్య పరిపాలన ఆ జగత్ యావత్తు కూడా చాటారట ఆ తాటడానికి ఒకదాన్ని పర ఒక వాద్యాన్ని ఉపయోగించారు అది దానికన్నా వామనమూర్తి యొక్క విజయాన్ని చాటడే జామవంతుడు దానికన్నా పెద్దదట ఆ రామావతారములు ధ్వని చేసినటువంటిది ఇక శ్రీకృష్ణ రూపమునున్న ఆ కుంభ నృత్యము చేయనప్పుడు కట్టుకుని పర చాలా పెద్దది ఆ శ్రీకృష్ణ స్వామి వారు ఆ కుంభనృత్యం చేసేటప్పుడు వాయించింది దానికన్నా పెద్దదట అట్లాంటి మూడు పదలని యొక్క వాక్యములు ఉన్నాయి స్వామి వాటిని మాకు దయచేయవలసింది అని అర్థిస్తూ ఉన్నారట పాడి త్రివిప్లమావతారమున తన దివ్యత్వం ప్రకాశింపు చేసి బలి అహంకారము అనిచినాడు ఈ జీవునకు అహంకారం అనేది పనికిరాదు అహంకారం ఉన్నట్లయితే సర్వేశ్వరుణ్ణి సమీపించలేడు నేను నాది ఆ మమకారం అవి ఉండకూడదట ఉన్నట్లయితే అహంకార మమకారములు ఉన్నట్లయితే ఈ జీవుడు సర్వేశ్వరుణ్ణి సమీపించలేడు ఆ కారణము చేత ఆ సర్వేశ్వరుడున్నాడే తన యొక్క దివ్యత్వాన్ని చూపించయినా సరే ఈ ఆత్మను తన యొక్క అభిముఖాన్ని అభిముఖంగా చేసుకుంటూ ఉన్నాడట అనేసినాడు ఆ రామావతారం గాని కృష్ణావతారం నందు గాని ఈ యొక్క అజ్ఞలైనటువంటి ఈ మూఢులైనటువంటి ఆ వీళ్ళందరినీ కూడా తన ప్రభావము తన యొక్క నీ చూపించి తలవారిగా చేసుకున్నాట కనుక ఈ మూడు వాద్యములు పెద్దవే అభిప్రాయం అట్లు మంగళాశాసం నుంచి ఫిర్యాళ్ళ వారు నమ్మాళ్ళ వారు ముందు వారు చేపట్టవలసినగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పను అంగీకరించెను ఆ మంగళాశాసనములు చేస్తూ ఉన్నారట ఎవరు ఆళ్వారు లేవన్ మంది కూడా ప్రియాళ్ళవారు ఆ నమ్మాళ్ళవారు మొదలైన వారు ఆ అంటే స్వామివారికి దృష్టి దోషం తగలకుండా మంగళాశాసనం వాడు ప్రభు జగలతో రక్షించేవాడు వాడు అట్లాడి యొక్క సర్వేష్టరునికి మంగళాశాసనం చేయటం అంటే దీవించటం అంటే ఆ భగవద్ దివ్యమంగళ విగ్రహానికి ఏమైనా పత్తు చోకులేము అని ఆ అంటే భక్తి భక్తికు ఆ భక్తిని మించి ఆ ప్రేమ దశ అంటూ ఉన్నారు ఆ భక్తులైన వారికి ఆ ప్రేమ దశ అనుకురించిన సమయమునందు ఆ ఇక ఈ పరత్తు ఉన్నది సర్వేశ్వరుడు ఇదంతా కూడా అడిగిపోయి ఆ దివ్యమంగళ విగ్రహములన్నీ మనస్సు లయించి చేస్తూ అది అట్లాడిదట తలగడ మున్నకు విధములకు సరిశీ భిన్న రూపములా చేయకోబడి తమ పేరు పొందిన మహనీయుడు ఆ అనంతుడు నాడే ఆది శేషుడు ఆ వసుదేవుడు తీసుకొస్తూ ఉన్నాడు స్వామిని అది రేపల్లికి తీసుకొచ్చే సమయమునందు వర్షం పుడుతూ ఉందట అట్టి వర్ష సమయమునందు తన వేయి పడగలున్నయ్యే స్వామికి పట్టి వసుదేవుని కూడా తడవకుండా ఆ గుడువు మాదిరిగా పట్టి తీసుకువచ్చారట ఆ వచ్చాడు ఇక్కడికి కనుక అటాడి కఠాన్ని అంటే పైన వేసేదట ఏ విధములైన విధి లేకుండా వేసేది ఆ యొక్క ఆదిశేషుడేనట ఆ అనేక రకములుగా శేషేషూతుడట ఆ నడిచి వెళ్ళేటప్పుడు పాదుకులవుతూ ఉన్నాడట పడుకున్నప్పుడు నిండ్లు అవుతూ ఉన్నాడట లేచి బయ ఎండలో చట్టం గుడుగవుతూ ఉన్నాట వర్షానికి చాందిని అవుతూ ఉన్నాట ఆ ఇన్ని విధములుగా ఉపయోగిస్తూ ఉన్నాడు యొక్క కైంకర్యములకు అందుకే శేషుడు అనే యొక్క పేరు వచ్చిందట స్వామికి ఆ వీరు ఈ గోపికాం వాళ్ళు దాన్ని కాంక్షిస్తూ ఉన్నా కోరుతూ ఉన్నారట అంటే స్వామి ఆ శేషత్వాన్ని మాకు దయచే చేయవలసింది మేము కూడా అది యొక్క దాసులము అని అంటూ ఉన్నారట ఆ ఫలము ఆ ఏమిటి మీరు వ్రతం చేస్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారే మీకు కావలసినటువంటి యొక్క ఫలం ఏమిటి అని అంటే ఆ చెబుతూ ఇది బాహ్యము అందరూ ఉపయోగపడు ఫలము ఆత్మపరముగా అందవలసిన ఫలము కూడా ధ్వని మార్గమున సూచించుతున్నది ఈ యొక్క బాహ్యం అంటే మనకు గోచరించే యొక్క ఫలం ఒకటి ఆ గోచరించకుండా ఆత్మకు మనస్సులకు గోచరించేది ఒకట అట్లాంటి రెండు ఫలములు కూడా దీని ఎందుకు ధ్విస్తూ ఉన్నాయి సుభ ఉన్నారు కోడాల కోడని వారిని జయించుడు గుణములు గల గోవిందా నీకు విరోధులైన వారిని కూడా ఆ నీ దగ్గరకు చేర్చుకునే గొప్పతనం కలిగిన వాడా అంటూ విరోధులైనటువంటి వారు ఉన్నారే వాళ్ళు మరి దగ్గర రాదుగా ఎప్పుడూ విరోధనే అట్లాంటి వారిని కూడా తన యొక్క గొప్పతనం చేత తన దివ్య గుణముల చేత దగ్గరకు చేర్చుకుంటాడట స్వామి కాని గోవిందనామ కీర్తనం చేయలేదు నామము ఉచ్చరించిది గోపి ఎల్లుండి పాశురములు ఈ ఫలములు ఫలములు కావని తాము వధించిన ఫలమును స్పష్టముగా వివరించు ఆ వరసలే ఒక్కొక్క పాశురములు ఒక్కొక్క ఫలాన్ని చెబుతూ ఉన్నారు ఈ మీరు పోలిన ఫలములు ఇవి కావు అని ఆ ఫలము ఫలాని ఫలము అని స్పష్టంగా చెబుతారట గుణము గలవాడా అని సంబోధించున్నారు ఏమిటయా అంటే అభిముఖులు విముఖులు ఉదాసీనులు మూడు విధములుగా ఉన్నారు ఇది లోకములో మూడు విధములుగా ఉన్నారట ఆ అభిముఖులు అభిముఖులంటే భక్తులు తనకు అభిముఖులయ్యి తన సేవ అభిముఖులు ఇక విముఖులు అంటే వినోధులు చెంతకు చారరో ఎంతసేపు వినోదమే ఎక్క చాలిద్దామా సర్వేశ్వరుణ్ణి ఎక్క భావనే ఉద్దేశ్యం అట వారు భగవద్ముఖులు అయితే రావడాదులంతా కూడా విరోధులు కదు కనుక భగవద్విముఖులు ఇక ఉదాసీనులు అంటే అటు విరోధము లేదు ఇటు స్నేహము లేదు భక్తి లేదు వీళ్ళు హటెగా కేవలం సర్వేశ్వరుని ఆశ్రయించే యొక్క భక్తులు ఉన్నారే వారొక తెగ మూడు తెగలుగా ఉన్నారట కానీ ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కప్పుడు విముఖులేనట భక్తులు కూడా ఎట్లా మరి ఆశ్చర్యంగా లేదు కేవలం వాడి యొక్క పాదార వెందుల ఎందు కలిగినటువంటి భక్తులకు విముఖత్వం ఎట్లా అంటే ఆ స్తోత్రం చేద్దామని ఆరంభించి తనకు నమస్కారము అనుకున్నాట ఎందువల్ల బ్రహ్మాదులకు మన సానుకోచరుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి నేను స్తోత్రం చేయటం ఏమిటి ఆయన పరిహాలిని వాడున్నాడా నాకు ఏవొచ్చు అగ్నుణ్ణి మూఢుణ్ణి ఇట్టి నేను సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చేయటం ఏమిటి అని తనకు తానే సిగ్గుపడి నమస్కారం చేసుకున్నానట ఏమిటయా అంటే భగవద్ యొక్క సర్వేశ్వరుని యొక్క గొప్పతను గోచరించిన తరువాత బలం యొక్క ఇది ఆ స్తోత్రం చేయటానికి కూడా అర్హత లేదే అని కూడా యుక్తమో వాణ్ని ఏ ఏమాత్రమైనా శక్తి ఉండాలి అట్టాడి యొక్క శక్తి ఈ దాసుని లేదు కనుక ఆ సర్వేశ్వరుని సమీ సమీపించుటకు అర్హత గలదా వారు కూడా విముఖ చేయును ఆళ్వారు సర్వేశ్వరుని గుధిక్యము తన నైత్యమును భావించి విముఖులైరి ఆళ్వారులో కూడా ఆ సర్వేశ్వరుని యొక్క తమ యొక్క నైత్యం అన్నది నీచత్వము కూడా చూసుకొని ఒక్కొక్క అప్పుడు ఆ దొక్క దూరం అవుతారట కాని వెంటనే తెలుసుకుని ఆ వారి యొక్క దయ ఉన్నది ఆ కలిసిపోతూ ఉంటారట నా వంటి నిర్దయుడు నిర్లయ్య నిర్లజ్జ్జుడు అపబిత్తుడు నీ పరిజనభావం కోరుట తగదని దూరం అవుతురు ఆ యామనాచార్యులు వారు ఆ ప్రకారంగా నేను నేనేమిటి సర్వేశ్వరుణ్ణి కూర్చి ఆ కీర్తించటమేమిటి అగ్నుణ్ణైన నేనెంత ఆ సమస్తమైనటువంటి కళ్యాణం కూడా పరిపూర్ణుడైన సర్వేశ్వరుడు ఎక్కడా మనల ఆరంభించాడట ఆ ప్రకారంగా ఒకప్పుడు ఆ భక్తులు కూడా దూరమయ్యే యొక్క స్వభావం గలవాడట దివ్యమంగళహంతన కోపరుచుకును ఇక ప్రేసులకు గోపికలకు ప్రణయరోషమే వైముఖ్యం ఏర్పడును నాయికావస్థను అనుభవించిన ఆళ్వారు తమ వంతుకు రావద్దనివు తమతో మాట్లాడవద్దని స్వీకృష్ వైముఖ్యం ప్రదర్శింతు మొదలైనటువంటి వారు కూడా ఆ నాయికావస్థ ఒక నాహిగా తాము ఒక నాహిగా కూడా ధరించి మనస్సును వాక్చి హే సర్వేశ్వరా నీ యొక్క ఎడబాటు సహించలేకుండా ఉంది ఈ యొక్క ఇది అని కానట్టు సర్వేశ్వరుని సమీపించుటకు సమర్థత ఉన్నదా ఆ లేనటువంటి నేను ఆ వారి దగ్గరికి వెళ్లేది ఎట్లా అని విముఖత్వం కూడా చేసుకోను ఇక ద్వేషులైనటువంటి వారిని ఆ తన యొక్క పరాక్రమం చేత తన యొక్క గుణముల చేత ఆకర్షిస్తూ ఉంటాడట సర్వేశ్వరుడు చేసుకోను ఎట్లా నైత్యా అంటే భక్తులైన వారు తన నీచత్వాన్ని ప్రకటించుకొని అవుతూ ఉంటారు విముఖులవుతారట ఆ స్నేహ ద్వేషములు లేక ఔదాసీన్యముకే విముఖులకు వారు ద్వేషముకే విముఖులకు వారు ఉదాసీనులు ఉన్నారే వారు ఎప్పుడు సామాన్యులు వారు ప్రేమ లేదు విరోధము లేదు కనుక వాళ్ళు దూరమైన ఇక ద్వేషులు విరోధులున్నారే వాళ్ళు ఎప్పుడు ద్వేషులే కనుక ఈ మూడు తెగలు కూడా ఒకప్పుడు స్వామిని వెడబాయటానికి కారణమవుతూ ఉన్నట సర్వేశ్వరుని యొక్క గొప్పతనము అట్లాగే జయంతువాడా అని సంబోధించుతున్నారు నీ యొక్క గుణముల చేత జయించే యొక్క గలవాడా అనే గొప్ప అమ్మవారు సంబోధిస్తూ ఉన్నాడట అంటే మీకేమి కావలేను అని అడిగాడట స్వామి అంటే అడు చెబుతూ ఉన్నారు సంబంధించిన మహాలక్ష్మిని అనంత గరుడ గరుడలను ఆళ్వారులను శంఖమును తమ వాణిగా చేసుకుని శ్రీకృష్ణుని ఓడించి వేసింది అంత శ్రీకృష్ణుడి నేను సొలభడును కదా అని నానాటికి మీ వాణిగా చేసుకుని నన్ను ఓటించుడు న్యాయమా మిమ్మల్ని నేనే ఓడించదనని అని నోపికలు స్వామి మీతో కూడము అనువారిని ఓడించుడు మీ స్వభావము కాని కూడదలంచిన వారికి మీదే విశులకు దురగల అని గుర్తు చేస్తున్నారు స్వామి నీతో ఎప్పటికీ మాకు సంబంధము లేదు అనే వాళ్ళని ఓడించవచ్చు కానీ నీవే కావాలి నీవే గతి నీవే మాకు ధారకం అని చెప్పేవి మా అమ్ములు నీకు తగునా అంటూ ఉన్నారట గోపిక ఎదురుతూచును రావణుడు ఇంద్రాదులను జయించి నాకీ మానవుల లెక్క ఆయని ఎదిరింపదలంచెను తనతో కలసుటకై ఆ శ్రీరాములు హనుమంతుని రాయిబారిగా మంపెను ఆ రావణాసురుడున్నాడే వాడు మూడు లోకములు జయించాడు అంద్రాదుల్ని రావణమండ్రిని జయించాడు అట్లాటి యొక్క మహాబలశాలి ఘోరపచారం చేశాడట ఏమిటి తనకు ఎడవాటు లేనటువంటి యొక్క ఆ క్షీవణది సీతామహాదేవిని అపహరించుకు తీసుకొని పోయి తన యొక్క పెట్టాడు అట్టాడి యొక్క రావాలి చాలా పర్యాయం చూశాడట ఇంకా దరిగి వస్తూనేమో వచ్చే రక్షించాలనే ఉద్దేశ్యం కరుణాస్వరూపి కనుక ముందు ఆంజనేయ స్వామిని పంపాడట ఆయన వెళ్ళి అశోకవనాన్ని పియకలించి మహాభరాధులైనటువంటి యొక్క మహారాక్షసువన్ వంటిని కూడా ఓడించి ఇంకా కాల్చి చెప్పాడు ఒరే రావడా ఆ రామచంద్ర స్వామి వారు నిన్ను చంపుతారు అన్న తడ తరువాత ఎవరు కూడా నిన్ను రక్షించలేరురా బ్రహ్మాస్వయం త్రిపురానో వారు నేత్ర త్రిపుర హేంద్ర స్వర నాయకోమవ రామచంద్రస్వామి వారు నిన్ను చంపుతాను అని తీర్మానం చేసిన తరువాత బ్రహ్మా స్వయం భూ బ్రహ్మ స్వయం భూ స్వయంగా పుట్టినవాడు ఆ చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలిగినటువంటి వాడు ఈ సృష్టి జావత్తు కూడా కారణభూతుడు ఏడిట్ పేల దగ్గరుండి బ్రహ్మాదుల వరకు సృజించేవాడు బ్రహ్మే అట్టాడి యొక్క బ్రహ్మదేవుడున్నాడే వేదములు ఆగుతూ కూడా నాలుగు నోరు నోరు నాలుగు వేదములు వలిస్తూ ఉంటాడ అట్టాడి యొక్క నేత్ర స్త్రిపుర అంతకో అంద ఆ దుఃఖాన్ని పోగొట్టేవాడు కనుక రుద్రుడు అనే కదా అట్టాటి రుద్రుడు త్రినేత్ర మూడు నేత్రములు గలవాడు త్రిపురములు దహించినవాడు అట్టాటి యొక్క సాంభమూర్తి వారు గాని మహేంద్ర స్వర నాయకువాన్ ముప్పటి మూడు కోట్ల దేవతలకు ప్రభువు మూడు లోకములకు అధిపతి అయినటువంటి యొక్క దేవేంద్రుడు వచ్చిన ఎందుకు వస్తారు వీరు పదివేల సంవత్సరములు తపస్సు చేశావు బ్రహ్మను కూర్చి ఆ వెయ్యి సంవత్సరములు తపస్సు చేసేదిండి ఆ పది శరస్సులతో పుచ్చాడుగా వీడు ఒక్క శిరస్సు నరికి ఆ బ్రహ్మాత్మడం అనేవాడట ఆ బ్రహ్మకు ఆత్మడం ఆ శిరస్సు ఇట్లా ఆ వెయ్యి సంవత్సరాలకు ఒక్కటి తప్పుని తొమ్మిది వెయ్యి ఎంత కాలము మొణుతూనే ఉందట అగ్ని ఆ శిరస్సులు తగలొడుతూనే ఉన్నాయి అందుకనే రావణ కాష్టం అంటారు ఆ యొక్క నరకాలని ఎచ్చాడు కట్టి అట్టి సమయపు వచ్చి బ్రహ్మదేవుడు పట్టుకుని మరి శిరస్సు నరిగితే సస్తాడుగా సత్యా హత్య బ్రహ్మను చుట్టుకుంటుంది ఆ కారణం చేత ప్రత్యక్షమై రావణ ఏం కావాలో కోరుకోరా అంటే పురుష సిద్ధేచరాతులతో నాకు సాగు లేకుండా వరం ఇచ్చేయమన్నాడు ఓ అట్లాగే నర వానరులు తప్పితే ఎవరి చేత సాగు లేకుండా అడిగాడు ఇచ్చాడు ఆ కారణం చేత అట్లాడు ఇంక సంవత్సరములు నన్ను కూర్చి తపస్సు చేశాడు రావణుడు ఆయన ఉద్దేశంతో బ్రహ్మదేవుడు దిగు నీ పక్షాల రుద్రీ నేత స్త్రిపురాంతకోంగ నవకోటి శివాలయంలో ఉన్న ఎటలంకలో తొమ్మిది కోట్ల శివాలయములు కట్టించి ఆ పూజిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు స్వయంగా పది పన్నెండు గంటల వరకు చేసేవాడట శివారాధన చేసి చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిబా అని ఆ పని రోరులు మరి చదువుతూ ఉంటే గం దీలిపోతూ ఉండేది ఆ ఆ శంకరుడు బోళ శంకరుడు ప్రత్యక్షమై రావడా ఏం కావాలరా ధనం దేహి ధాన్యం దేహి ఐశ్వర్యం దేహి అని ఏమంటూ ఉండేవాడట ఇస్తూ ఉండేవాడు అట్టాడే సాంభు వచ్చి వారు వచ్చినా ఆ ఇంద్ర దేవేంద్రుడు వచ్చినప్పటికి చాతున్న శక్త ఒక్కొక్కరు చేదేమో ముగ్గురు కలిసి వచ్చే నో అనే అంటావేమో ముగ్గురు ఏకీభయించి వచ్చినా అని ముహువచ్చిన ప్రయోగం చేశారట నిన్ను రక్షించలేరు రా అని స్వామి తరువాత అంగదు పంపారట దాంతో తృప్తి పందల అని అతను ఇంకోసారి ఆ కరుణారసమట రామచంద్ర స్వామి వారికి అంగరుణ్ణ్ణి పంపారట అకాయికి రావణ్ణి యొక్క హజారంలో కూర్చున్నాడు బాన్ శత్తును కూర్చున్నాడట అంగదుడు రావణ్ణి కన్నా ఎత్తుగా కూర్చున్నాడు ఆ శక్తి ఉన్న వారికి రావణ వానర రామరాజభనే లేఖ అర్థ సంవాహక హంగా అంటే అన్నట కూర్చున్న తత్వం వానరానరు ఎవడకురా నీవు రామ రామ భవనేవాహక ఆ రామచంద్ర స్వామి వారి యొక్క గోష్ఠిలో ఉత్తరములు మూసి బొంటురోతున్న రా అన్నట ఏమిటయా రాముని యొక్క ఆ శక్తి ఆ ప్రకారంగా ఉన్నట రామచంద్రుని యొక్క భవనమునందు ఉత్తరమును పోసి బోటోసు నేను యాతపోత పురాగత్య హనుమాన్ నిర్ధగ్ధ లంకా పురాహ అన్న పూర్వకు వానరుడు వచ్చాడు వాడేమయ్యాడు నిర్ధగ్ధ లంకాపురాహ వేలు లక్షలు రాక్షసులను చంపాడు ఈ లంక యావత్తు కాల్చివేశాడు అట్లాంటి ఆ ఏమయ్యాడయా తలహ దెబ్బ చేశారు మా వారడులు సన్యాసి రావుణ్ణి యొక్క లంకకు పోయి బ రావుణ్ణి యొక్క కొడుకు చేత కట్టబడి పడి వస్తావా అని తలకు దెబ్బ వేశారు అంతటితో ఏమైపోయాడు అంతు లేడయ్యా మా సైన్యములు లేడు అయితే నన్ను అడిగావు సరే నిన్ను కూడా అడుగుతా చెప్పు ఏమిటి రే రే రావణ రావణక్కటి బహు నేత బహును శుశ్రు మహాన్న నీవు ఏ రావణుడువి అన్నాట ఏ రావణుడు ప్రతాపలంకేశ్వరుణ్ణి బ్రహ్మను గుర్చి తపస్సు చేసినటువంటి యొక్క నేను రావణ్ణు గాని జగత్తో జయించా ఇంకా ఎంతమంది ఉన్నారు ఆ కత్వీ అర్జునుడి చేత ఓడి తన్ని కట్టి తీసుకువచ్చి ఖైదు ఖైదు వేశాడు కత్వీ ఆ వాడిని ఒక నేరుకున్నా ఆ ఒకని చెప్పాలంటే నాకేశు గేస్తుంది ఏమిటి మా తండ్రి ఈయన యొక్క వాలి ఉన్నాడే వాక్కు చుట్టి చతుర్ సముద్రములు ఎందుకు ముంచుకొచ్చి పడవేశాడు మా తండ్రి మరి ఆ త తండ్రి అంత పనిచేస్తే నేను నూరు అంశం కూడా చేయబోతే అట్టి వారి చెప్పుకోబోతే నాకేశు గస్తుంది వాళ్ళు ఒకడువా లేక వేరే ఒక గడవా అన్న ఆట అన్ని వీడేగా పట్టుకోండి అంటే నలుగురు వచ్చి పట్టుకుంటే ఆ సంఖ్యల కింద పెట్టి ఆ ఒక ఓతు వచ్చే వరకు ఆ మహత్తరంగా ఉందట ఒక ప్రాకారం దాన్ని తన్ని వచ్చేశాడు ఎరగొట్టి వచ్చేశాడు ఆ ఏమంటాడు ఏం చేస్తాడు కావున ఆ ప్రకారంగా రాయవారం నమ్మి అనేక పర్యాయములు చెప్పించాడట రామచంద్ర స్వామి వారు ఇవల్ల తరువాత రమణాడు యుద్ధానికి వచ్చాడు రావణుడు అందరిని పడగొట్టి లక్ష్మణ స్వామి వారిని కూడా మూర్ఛ పడగొట్టి ఆ రామచంద్రస్వామి వారితో యుద్ధానికి వచ్చాడటే ఆ తీసుకున్నారు పరాట రథయావతూ చూడము అయిపోయింది గుర్రములు దచ్చిని ఆ సారథి దచ్చాడు ఏమి లేదు పుడుతూ ఉన్నాయి బాణములు ఆ ఉంటే ఆ భర్ణే కూర్చున్నాట ఏమి ఒక ఇది లేదు ఆ ఏ వద్య పాత సరి సన్ని పాతేనా పిచి చాల రాజా రామ బాణాభి హతో భృషాత్త చాల విమోచ వీర పడుతూ ఏ వజ్రపాతా వజ్రము కొండలు పిండి చేసే యొక్క వజ్రాయుధం అన్నది వేశాట దేవేంద్రుడు ఏమి చెలించలా అటు వాడు ఇటు కదలా అనేక పిడుగులు పడ్డాయి దేవేంద్రుడితో యుద్ధం చేసేటప్పుడు ఏమి చెలించలేదట కదలా శరీరము నా చువే నా పిచ్చిచాల రామ బాణిహతో భిషాత్తాన రామ బాణములు పడుతూ ఉంటే దెబ్బ దెబ్బకి అల్లాడిపోతూ ఉన్నాట రావణుడు అల్లాడిపోతూ ఉన్నాడు కాని ఆ బాణం తుంట ఉందట చేతిలో అది ఉన్నంత ఆ వీడి యొక్క ఉన్నట్లే సమస్తవత్తూ కూడా వదిలి ఎప్పుడైతే ఉంటాడు జీవుడు అప్పుడు రక్షించవలసిన వాడు సర్వేశ్వరుడట ఆ ఏది పితృ మాతాపితుడు ఆ పితృపుత్ర సంబంధములు ఉన్నాయి గనుక రక్ష రక్ష సంబంధము రక్షించేవాడేమో సర్వేశ్వరుడు రక్షింపబడేవాడు జీవుడు ఆ సంబంధం ఇప్పుడు రక్షించవలసినటువంటి వాడు సర్వేశ్వరుడు అట సర్వేశ్వరుడు తానే ఆ తొంట ఉన్నంత వరకు కొడుతూనే ఉన్నాయట కానీ ఆ తొంట పోయింది వాడి పరవశుమైపోయి శరీరం వాడి స్వాధీనంలో లేదు వదిలేశాడు ఎప్పుడైతే బాణాన్ని వదిలి ధనస్సును వదిలాడు ఇక రక్షకుడు తానే కనుక ఇక వేయలేదట బాణ వేయలే రావణి మీద వేయక కృతం ద్వయా కన్న మహత్వభీమే రావడా అనేక మంది యోధులతో యుద్ధం చేశాల్సిపోయి ఉన్నావు చాలా గొప్ప యుద్ధం చేశావు కనుక ఆ నాత్వాంసరం మృత్యువశం నయామీ ఇక నిన్ను చంపు సంపదం ఇచ్చే సమయంలో నిన్ను చంపినట్లయితే నా యొక్క కీర్తికి భంగం కనుక నిన్ను చంపనంకం అనుగ్రహిస్తూ నా వెళ్ళిపో లంకకి నీ లంకకి వెళ్ళి అలసట తీర్చుకుని ప్రవేశ రాత్రించ రథాన్ని వేసుకుని రా అప్పుడు నా బలం ఏంటో చూపుతాను పవలసిందన్న ఆట అంటే ఆ రథం మీద నుంచి దూకి పొరుగునీస్తూ ఉన్న ఆట ఎందుకు పొరుగు మెల్లగా వెళ్ళకూడదు మహా కరుణానిధి అయినటువంటి యొక్క రామచంద్ర స్వామి వారు కరుణ చూపిన ఈ సుగ్రీవాదులు ఉన్నారు పక్కనే స్వామి చేతి కందినటువంటి రావుణ్ణి వదిలిపెట్టడం తగున నాలుగు డెబ్బల ఐదు శాస్త్రాలు వెయ్యి